దుస్వప్న దోషశాంతికి చెప్పబడిన మంత్రం పదిసార్లు యౌమును జపించవలను స్నానం చేసి తూపును కూర్చున్న తర్వాత ఈ మంత్ర జపం చేయవలను అచ్యుత కేశ విష్ణు హరి సత్య జనార్దన హంసన